హరి ఓం శ్రీగురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుకలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గనసదృం తమీర్లక్ష్యం ఏకం నిత్యం విమలమచం సర్వీ సాక్షిభూతం భావాతీపం త్రిగుణరహిం తద్గుం తం నమో నమో బ్రహ్మాదిో బ్రహ్మవిద్యా సాంపదాయ కృవ్యోస ఋషిభ్యో మహాభ్యో నమో సర్వప్లవరహి ప్రజ్ఞన ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివ సమారంభా వ్యాసంకరక్షమా స్మార్యపర్యం వందే గుర పరా హరి ఓ నమ అప్పకవీయాంధ్రములోపగుమాధాది కావ్యముది చలి కృతి తప్పని కవులకు సమముగా కప్పులు లేకుండా చెప్పతరమో కృతి ఓహను చేస్తి మరి నే నీ కృతి గొప్ప పక్షులతోటి పొదు పక్షులు సాటే ఉపరవీని కుబ్యాడే టందుతృతిని మరి నే నీకృతి అపకవీయాద్యాంధ్రములోపధికవ్యము చదివి కృపి సమముగా తప్పులు లేకుండా చెప్పతరమౌనా ఊహను చేస్తు మరి నేని కృతి ఈ గొప్ప పక్షులతో పొదువ పక్షులు సాటి ఉపరవీధిని తూయాడే కందుకూ తరమౌనా ృతినీహను మరి కృతిని ఇందులో ఏ గ్రంథంలో అయినా కూడా సుఖవి ప్రశంస సుఖవి నింద అనేటటువంటి లక్షణం సభావిజ్ఞాపనలో ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఏ మహనీయులైతే బ్రహ్మ గరిమను పెంచినటువంటి కావ్యములు రచించినటువంటి మహనీయులు ఉంటారో అటువంటి వారిని ప్రశంసిస్తూ ఎవరైతే అవైదికమైనటువంటి నింద్యమైనటువంటి దేహాత్మభావంతో చేసేటటువంటి విమర్శలుంటాయో వాటిని కుక అనేటటువంటి పద్ధతితో మానవ లోక కళ్యాణానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి వాటిని సుఖవి ప్రశంసలుగా మానవులలో గుణధర్మాలను ప్రేరేపించి మాలిన్యాన్ని ప్రేరేపించి అహాన్ని బలపరిచేటటువంటి వాటిని సుఖవి ప్రతి గ్రంథారంభంలో కూడా దేవతాస్థుతి తో సమానంగా ఈ రకమైనటువంటి సుఖవి ప్రశంస సుఖవి నింద అనేటటువంటి లక్షణం పెద్దలు పాటించారు భాగవత కృష్ణదేశిక ప్రభువులు కూడా ఇక్కడి నుంచి రాబోయే పద్యాలలో ఆనాటి కాలంలో వారు అంతకుముందు ఉన్నటువంటి మహానుభావులను ప్రస్తుతిస్తూ ఆ కాలంలో ఉన్నటువంటి నింద్యమైనటువంటి సంస్కృతిని నిరసిస్తూ ఈ కందార్థంలో అప్పకవీయాద్యాంధ్రము ఆంధ్రులకెల్లా తలమానికమైనటువంటి అప్పకవీయం అనేటటువంటిది తెలుగు భాషకు సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథరాజ ఈ కవులందరూ కూడా అపకవీయం తెలిసినటువంటి వారికి భాషా ప్రయోగం మీద పడుతూ ఉంటుంది సంస్కృతంలో ధాత్వార్థములు అన్వయ వ్యతిరేకాలకి వ్యాకరణం ఛందోబద్ధమైనటువంటి ప్రయోగం ఎలా తెలిసి ఉండాలో అలాగే తెలుగున అపకవి అని తెలిసి ఉండాలి కవులకెల్లా అనేటటువంటిది నియమం మాఘాది కావ్యములు అంటే మాఘపురాణం కార్తీక పురాణం ఇత్యాది పురాణాది గ్రంథములు మార్కండేయ పురాణం శివపురాణం కార్తీక పురాణం వైశాఖంలో చదువుకునేటటువంటిది ఈ రకంగా లోకులకెల్లా వార్షీకాంతముగా ప్రజలకెల్లా అందుబాటులో ఉన్నటువంటి పౌరాణాధిక గ్రంథములు అష్టాదశి పురాణాలలో భాగంగా పౌరా పురాణ ప ప్రశంసకు సంబంధించినటువంటి లక్షణాలను కూడా తెలిసి ఉండాలి కవులకెల్లా అనేటటువంటిది సాంప్రదాయక లక్షణం वशाल स्पृशिस्टू मधाधिकव्य मुझे चली कृति तपनी कऊमु ते कुंड चपतर मौन कृति इंदो अति मुख्यमंत्री श्लेषार्थ तो प्रयोग తరమౌన కృతిని అంటే వారి వలే చెప్పడం ఎవరి వల్లైనా అవుతుందా వారందరు మహానుభావులు వారి యొక్క దివ్యత్వ ప్రభావం చేత విద్యా గరిమ చేత వారి యొక్క విశేషమైనటువంటి ప్రతిభా లక్షణం అందరికీ అబ్బుతుందా అనేటటువంటి స్థుతి చేసుకునే తర మౌన అనేటటువంటి శ్లేషార్థంలో కూడా దీన్ని ప్రయోగించారు తప్పులు లేకుండా చెప్ప తర మౌనాకృతిని తర మౌనాకృతిని ఊహను చేస్తే మరి నేనీ కృతిని అనే రెండు శ్లేషార్థ ప్రయోగాలు ఇందులోనే అనమాట అంటే మౌనాకృతిని ఎవరైనా కానీ చెప్పాలంటే ఎవరి ఎవరి వలన ఎవరి వల్ల అయినా అవుతుందా కారణం ఏమిటంటే బయలు నిశ్శబ్ద బ్రహ్మము కదా శబ్దమే లేని దాని గురించి శబ్దాలతో ఎలా చెప్పవటం వీలవుతుంది అలాగే శబ్ద పరిధి వరకే ఉన్నటువంటి విశ్లేషణలు వ్యాఖ్యానములు శబ్దం అవతల ఉన్నటువంటి స్థితిని గురించి చెప్పటానికి ఊహ చేయవలసిందే కదా అనేటటువంటి అర్థాన్ని కూడా స్ఫురింపజేస్తుంది జీవులందరూ కూడా గాఢ నిద్రావస్థలో మౌనంగానే ఉన్నట్లు కోరుతోంది గాఢ నిద్రావస్థ గురించి చెప్పమంటే గాఢ నిద్రాకాలంలో చెప్పే అవకాశమే లేదు ఎందుకంటే ఇంద్రియ వ్యవహారం లేదు కాబట్టి కొన్ని మేలుకున్న తర్వాత అంటే మేల్కున్న తర్వాత చెప్పడానికి ఆ అవస్థ లేదు ఆ స్థితి లేదు కాబట్టి ఆనందమయ కోశ పరిధి వరకే చూస్తేనే మౌనం గురించి చెప్పాలంటే చెప్పడానికి వీలుగానంత పరిస్థితిలో ఉన్నది అనుభవైక వైద్యమే కానీ వ్యాఖ్యానించ పూనుకోవడానికి అవకాశం లేకుండా ఒకవేళ ఎవరైనా వ్యాఖ్యానించినా కూడా అది సూచనప్రాయంగా ఉంటుందే తప్ప యార్థమైనటువంటి స్థితిని ద్రవ్య గుణ ద్రవ్య కర్మ పద్ధతిగా విశ్లేషించడానికి వీలు కావడం లేదు కదా కాబట్టి అంతఃకరణం చేత తెలుసుకోదగినటువంటి గుణ ద్రవ్య కర్మ భావ అభావ సమవాయ ఈ అన్వయాలన్నీ కూడా ప్రతిభావిశేషములు ప్రజ్ఞావిశేషములు కాబట్టి ఏ మహనీయుడు వ్యాఖ్యానించిన వేదాంత ధర్మంలో ఆత్మలక్షణాన్ని కానీ బ్రహ్మనిష్టను కానీ బోధించేటప్పుడు తప్పనిసరిగా వీటి యొక్క సహకారాన్ని స్వీకరిస్తారన్న అంటే భావాన్ని వ్యక్తీకరించాలన్నా షోడశీ భావాన్ని బోధించాలన్నా పంచదశిగా దృఢీకరించాలన్నా మహావాక్యాలు చెప్పాలన్నా గుణ ద్రవ్య కర్మ భావ అభావ సమవాయ కల్పతులను స్వీకరిస్తాం ఎందుకంటే అష్టమూర్తి రజాజైత్రి అని లలిదాస స్నామంలో కూడా ఒక నామం అష్టమూర్తులుగా భావించబడుతున్నటువంటి సృష్టి అంతా కూడా అనంత విశ్వము కూడా మూర్తిమంతం లేనటువంటి బయలులో లేని అవుతున్నాయి అనే నిరూపణ కోత కాబట్టి గొప్ప పక్షులతోటి పొదువ పక్షులు సాగి అంటే విభూతి యోగంలో భగవానుడు పక్షులలో వైనదేయుడను నేను అంటే గరుత్మద్దు మరి వాయసము వంటి పక్షులు కూడా అంటే కాకి వంటి పక్షులు పావురము వంటి పక్షులు కూడా ఆదిశంకరాచార్యులకు ఉపనిషద్బోధన సూచించిన ఈ బాల్యంలోనే అంటే కాకి కనబడుతున్నటువంటి ఆహారం కేందల భ్రాంతి కలిగి ఉంది ఆ నింద్యమైనటువంటి ఆహారాన్ని కూడా ఆ కాకి స్వీకరిస్తూ ఉంటుంది కానీ పావురం ఈ స్థితిని చూస్తూ ఉంటుంది సాక్షిగా మౌనంగా ఈ రెండు ఒకే చెట్టు మీద ఉన్నాయి ఒకే కొమ్మ మీద ఉన్నాయి కానీ రెండింటి యొక్క వ్యవహార భేదాన్ని గుర్తించినటువంటి ఆదిశంకరలు ఈ పక్షులు చక్కగా బోధిస్తున్నాయి కదా ఒక పక్షి జీవుని వలే నింద్యమైనటువంటి నిషేధమైనటువంటి దేహాత్మభావంతో వ్యవహరిస్తూ ఉండదు మానసిక వ్యవహారం కలిగినటువంటిది అంతఃకరణ వ్యవహారం కలిగినది అదే సమయంలో ఒక పక్షి దేహిగా సాక్షిగా మౌనంగా చూస్తూ ఉంటుంది దేహి దేహముల తెరవు ఇంతే కదా ఒకే శరీరం అనేటటువంటి చెట్టు మీద అంతఃకరణమనే కొమ్మ మీద ఏర్పడుతున్నటువంటి భావ అభావములను దేహి దేహముల తెరవుగా సాక్షిత్వమందు నిలకడ కలిగినటువంటి వారుగా నిర్ణయం పద్ధతిని వారు వారి బాల్యంలో అంటే ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల లోపలనే ఈ వాక్యాలను వారు ప్రకృతి యొక్క ప్రబోధగా పొందారు కాబట్టి ఈ అనంతమైనటువంటి ప్రకృతిలో క్షర అక్షర పురుషోత్తమ నిర్ణయ విధానాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి అలా తెలుసుకునేటప్పుడు ఏదైతే పద్ధతి అప్పకవీయ అప్పకవీంద్రుల వంటి మహనీయులతో నన్ను నేను పోల్చుకున్నట్లయితే వారంతటి ధీశక్తి వారంతటి భాషాబలం వారంతటి ఛందోబద్ధంగా చెప్పగలిగేటటువంటి సమర్థత ఈ కదార్థాలలో కనపడనప్పటికీ నిశ్శబ్ద బ్రహ్మమైనటువంటి బయలును అందించే ప్రయత్నం చేస్తాను ఎట్లా అంటే ఓ ఉపమానం చెప్పారు ఉపార వీధిని ఆడేటందు అన్నారు అంటే అర్థం ఏమిటంటే వీధి మీద రామచిలుకను పట్టుకొని ఆ రామచిలుకతోటి భవిష్యత్తు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఒక ఆయన ఆ సంఘటనని ఉపమానంగా స్వీకరించాడు నిజానికి మనం గమనిస్తే ఈ చిలక ప్రశ్న చెప్పేటటువంటి వారి వద్ద ఏ చదువు ఉండదు మరి ఏ విద్యాభ్యాసము చేయరు కానీ కొద్దిపాటి పరిజ్ఞానంతో భవిష్యత్తును ఊహించి చెప్పడంలో జీవిశేషాన్ని కలిగి ఉంటారు అనేక దేవతల పేర్లు చెప్తూ ఒక పారంపర్య పద్ధతిగా ఈ చిలక ప్రశ్నని నేను కొంత కొన్ని కుటుంబాలకు ఇది పారంపర్య వృత్తి కూడా అతను భవిష్యవాణి చెప్పే ఊహించే పద్ధతిని చూసి మానవులందరూ ఊహించుటకు అలవిగా అనటువంటి అవాంగ్ మానస చెప్పబడుతున్న బ్రహ్మమును అది శబ్ద అయినా నిశ్శబ్ద అయినా ప్రతి ఒక్కరూ దాని గురించి వ్యాఖ్యానించే పద్ధతి ఈ చిలక ప్రశ్న చెప్పేవాని వలే ఉన్నది అనేటటువంటి సూచన చెప్తున్నారు అంటే వేదాంతంలో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం అదేమిటంటే తనకు స్వానుభవ ప్రమాణంగా నిరూపిటం కానటువంటి దాని గురించి ఇతరులకు బోధించుట నిషిద్ధము నింద్యము అనేటటువంటి పద్ధతి పెద్దల మార్గంలో ఉన్నారన్నమాట తనకే నిర్ణయం కానటువంటి దానిని ఇతర ప్రమాణముల చేత నిర్ణయమని నమ్మినటువంటి దానిని ఊహ చేయటం ద్వారా మాత్రమే నిరూపణ చేసేటటువంటి లక్షణాన్ని ఈ చిలక ప్రశ్న చెప్పేటటువంటి పద్ధతిగా సూచన నేటి కాలంలో మంది అంటే తరచి చూచినటువంటి పరిశోధన లేకుండానే తన స్వానుభవ ప్రమాణంలో నిరూపితం కాకుండానే అనేక శాస్త్రాలను సంకలనముగా సమాహారముగా గుది గురిచి తమ స్వీయ ప్రతిభావిశేషంగా తాము మాత్రమే సిద్ధులమని సాధ్యులమని తాము మాత్రమే అందించేది వైదికమని తాము మాత్రమే శిష్య ప్రశిష్య గణ విశేషముల చేత నిరూపితమవుతున్నటువంటి పీఠ్యాది పరంపరలు ఏవైతే పరిమితమైనటువంటి ధర్మంతో పరిమితమైనటువంటి లక్షణాలతో ఒక పరిమితికి లోబడినటువంటి ఆవరణ విశేషం చేత పరిమితించబడిన వారందరినీ ఇక్కడ ఒకే ఒక సూచనతో నిరసించే ప్రయత్నం చేస్తున్నారు అదేంటంటే చిలక ప్రశ్నలు చెప్పినట్టు చెబుతున్నారయ్యా వీరంతా అన్నారు కాబట్టి కారణం ఏమిటంటే చలికాలంలో ప్రతి వీధికి కూడా విషయ లంపటంతో కూడినటువంటి ప్రపంచం ఎలా ఉంటుందో ఈ ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి ప్రస్థానత్రయ ప్రతిపాదితమైనటువంటి వైదిక ధర్మంతో కూడినటువంటి వేదాంతాతీతమైనటువంటి తురియాతీతమైనటువంటి జ్ఞాన ప్రచోదనమైనటువంటి జ్ఞానప్రబోధకమైనటువంటి బడులు కూడా ప్రతి ఊరికి ప్రతి సందు సందుకి వెలుస్తాయి అనేటటువంటిది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఆనాడు వారు ఈ సూచనని ఉద్దేశించి చెప్పారన్నమాట కారణం ఏమిటంటే సరి అయినటువంటి పారంపర్యంలో ఎదగనటువంటి శిష్య ప్రశిష్యులందరూ కూడా కాలాంతరంలో వారి వారి శిష్య గణములు వారు చెప్పినటువంటి పారంపర్యంలో తయారయ్యేటటువంటి కుటుంబ వృత్తిగా ప్రవృత్తిగా మాత్రమే బోధించేటటువంటి పద్ధతి ఈ చిలక ప్రశ్న చెప్పేటటువంటి ఊహాజనితమైనటువంటి పద్ధతి ఇది సరైన విధానం కాదు ఎవరికైతే స్వగురు నిజగురు పరమగురు పరమేష్ఠి గురు అనేటటువంటి గురు పారంపర్యం వారు నిర్ణయానుసారంగా నిర్ణీతమైనటువంటి సాధనాక్రమంతో ఏ సాధన నీకెందుకు పనికిరాదనేటటువంటి సహజమైనటువంటి స్థితి వరకు ఎదిగినటువంటి లక్షణంతో మాటగాకాక చేతగా వారి ఆజీవన పర్యంతము దిక్షాబద్ధులై కంకణబద్ధులై మానవలోక కళ్యాణం కొరకు త్యాగేనైక అమృతత్వ మానసు అనేటటువంటి జీవన లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి వారల యొక్క ఆదర్శ జీవనాన్ని మానవ లోక కళ్యాణాన్ని మాత్రమే ఉత్తమ ప్రశంసగా స్వీకరించాలి కానీ ఎవరికి వారు వారి వారి పీఠ పారంపర్యాన్ని కాపాడుకునేటటువంటి ఉద్దేశంతో చెప్పేటటువంటి చిలక ప్రశ్న వంటి భవిష్యత్ జ్యోతిష్యం నిజానికి ముక్తి నివజాలదు అనే కువి నింద కూడా ఒకే కందార్థంలో చేస్తున్నారు మహానుభావులైనటువంటి వారిని సుకవి ప్రశంసగా ఈ నింద్యమైనటువంటి నిషే నిషిద్ధమైనటువంటి పద్ధతిగా ఊహ చేసేటటువంటి ఉపదేశము మీది విషయము ఊహను వనినం తనకు తా విక్షేపము చెందును అనేటటువంటి సూత్రాన్ని అనుసరించి ఉపదేశం బోధించేటటువంటి వారందరికీ ప్రాథమికమైన నియమం ఒకటి ఉంది అంటే అర్థం ఏమిటంటే మహానుభావులు అందరూ కూడా ఎవరైనా ఉపదేశం చెయ్యాలి అంటే వారొక నియమం ఉండేదట భారతావనిలో అది ఎటువంటిదయా అంటే అవస్థాత్రయ సాక్షిత్వంతో కురియనిష్ఠులై ఏ ఉపదేశ మంత్రం అయితే శిష్యుడికి ఇవ్వదలుచుకుంటున్నాడో ఆ గురువు ఆ దానిని అక్షరలక్ష జపం చేసి ఆ తపోఫలాన్ని తురియనిష్టుడై శిష్యుడికి ధారపోసేటటువంటి క్రమమే ఉపదేశం తత్ప్రతిభావిశేషంచేత ఆ ఉపదేశ కాలమందే ఆ శిష్యుడికి అట్టి సమాధి నిర్ణయం సమాధి ఎందున్నటువంటి సాక్షిత్వ నిర్ణయం నిర్వాణ స్థితికి అవతల ఉన్నటువంటి జ్ఞానోదయం ఇత్యాదులు ఉపదేశకాలమందే పొందగలిగేటటువంటి స్థితిని గురువు శిష్యుడు ఎందు ప్రవేశించేటటువంటి పద్ధతిగా ఏర్పాటు చేయబడినటువంటి రీతి భారతవని అందు విశేషమైనటువంటి జ్ఞానప్రదాయమైనటువంటి లక్షణంతో పీఠ పారంపర్యంగా ఏర్పడుతూ వస్తూ అట్టి ఉపదేశకాల మందు దీక్షాత్రయము అనేటటువంటి పద్ధతిగా అనగా ఆణవీ దీక్ష తారక మంత్రోపదేశ దీక్ష శాంభవీ దీక్ష అనేటటువంటి దీక్షాత్రయం ద్వారా మంత్రత్రయం ద్వారా అంటే ఆయా సాంప్రదాయానుసారము వస్తువుల సూక్ష్మ కారణ మహాకారణములనేటటువంటి జీవతనువులను దాటించడానికి తారక మంత్రోపదేశములు విరాటరణ్య గర్భవ్యాక్రద పరమాత్మలైనటువంటి అక్షర పురుషోత్తముల యొక్క సూచనను బోధించేటటువంటి మహావాక్య త్రయమంత్రోపదేశములను అత్త తదుపరి ద్వాదశి షోడసి పంచదశి వంటి పూర్ణ బోధనం అందించేటటువంటి పీఠ పారంపర్య పద్ధతిని భారతావనిలో అనేకమైనటువంటి సాంప్రదాయక విద్యలలో మనం చూస్తున్నాం అది ద్వైత మతానుయాయులైన అద్వైత సాంప్రదాయవాదులైన అచల సాంప్రదాయకులైన ఈ దేశాత్రయ మంత్రత్రయ విధానాలలో శిష్యులకు జ్ఞానబోధోపదేశములను అందించేటటువంటి విశేషమైనటువంటి నడత నడత కలిగి ఉన్నటువంటి ఆచార్యులను నిజగురువులను పరమ గురువులను భారతదేశమందు అన్ని చోట్ల మనం గమనించవచ్చు అట్టి మహనీయులు నివసించిన వాటికి క్షేత్రములని పేరు అట్టి మహనీయులు తపమాచరించి సిద్ధి పొందినటువంటి క్షేత్రములను సిద్ధక్షేత్రములు అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నాయి ఇట్టి మహనీయులు ఎందరో విదేహముక్తులు ఈ దేశమునందు లెక్కకు మికిలి అసంఖ్య అసంఖ్యేయ అనేటటువంటి పద్ధతిగా ఉన్నటువంటి విశేషమైన తపోభూమి భారత భూమి అలాంటి ఎందరో మహానుభావులు ప్రవచించినటువంటి ప్రయోక్తగలగా ఉన్నటువంటి ప్రబోధించినటువంటి జ్ఞానమార్గాన్ని అందిపుచ్చుకోవాలనేటటువంటి సుఖవి ప్రశంస అట్లే చిలక ప్రశ్న వలె ఊహించి చెప్పేటటువంటి కుటవి ఈ కదార్థంలో అందిస్తూ తరమౌనా ఊహను చేతి కృతిని తర మౌనాని ఊహను చేతి మరి పదవిభజనలో శ్లేషార్థం స్ఫురించేటట్లుగా ఎవరైతే చిలక ప్రశ్నగా చెప్పేటటువంటి వాళ్ళకు తరమౌనా ఇది సాధ్యం కాదు అలాంటి వారి వల్ల కాబట్టి అలాంటి వారి జోలికి వెళ్ళవద్దు అనేటటువంటి రక్షగా ఆశీర్వచనంగా తర మౌనాకృతిని ఊహను చేస్తూ మరి నేను ఈ కృతిని నిశ్శబ్ద బ్రహ్మస్థితిలో ఉంది శబ్ద బ్రహ్మముగా దిగి ఈ కృతిని అందించే ప్రయత్నం చేస్తున్నాను అనేటటువంటి ఆశపూర్వక వాగ్దానాన్ని కూడా ఈ సందర్భంలో మనకి అందిస్తున్నారు చందం వెరుగక పద్యములెందుకు చేసిది వాటన్సు ఎందర నే సందేహింపక ఇందుల తప్పుంటే మీరలు ఇవి దిదేరనుచూ నే చదివితే చెవి యొనుచూ అందముగా చిత్తమందిట్లు పోసి కందార్థములను మీ ముందరబెట్టి ఇవి నే చదివితే చవి యొగీ వినుచూ సుఖవులందరికీ సభా విజ్ఞాపన ద్వారా ఒక ప్రార్థన సుఖవి ప్రశంస వారిని వేడుకునేటటువంటి పద్ధతి సాంప్రదాయక పద్ధతి ఛందోబద్ధంగా అలవోకగా శతాధికమైనటువంటి పద్యాలను చెప్పగలిగినటువంటి కవీంద్రులు జనించినటువంటి భారత అవ సాధికారతతో స్వభావోక్తినైనా అతిశయోక్తినైనా అలంకారికముగా బోధించగలిగేటటువంటి భాషా సంస్కృతి పరిఢవి లేనటువంటి భారతావణిలో భూమండలంలో మిగిలిన దేశాలలో కేవలము అడవి మానవులు అనాగరికులు మాత్రమే భాష లేనటువంటి లిపి లేనటువంటి జీవన కాలం జరిగిన కాలంలో కూడా ఉత్తమమైనటువంటి సంస్కృతిని ఉత్తమమైనటువంటి భాషా విలాసమును పరిఢవిల్లినటువంటి విశేషమైన సాంప్రదాయ రీతుల మేళనముగా ఉన్న భారతాదనిలో సంస్కృత వ్యాకరణమును ఎరుగక దేశీయ ఛందస్సును ఎరుగక మార్గీయ ఛందస్సును ఎరుగక ఆనాటి కాలంలో తేట తెలుగులో చెప్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి యథాక్షరవత్తుగా సందర్శకి సరిపోకపోవచ్చు అంటే మాత్రాయతి గణప్రాసలు చెల్లకపోవచ్చు కానీ భావశుద్ధితో అభావస్థితిని దాటించటానికి స్థితి ఎందుండి చెప్పబడుతున్నటువంటి మౌనాకృతిగా ఉండి నందలి స్థితులను ఎరిగి నిశ్శబ్ద బ్రహ్మమునెరిగి ఎరుక విడచి లేనెరుకగా వెంట్రుకవాసి ఎరుకతో చెప్పబడినటువంటి వాటి ఎము మాత్రాగణ చంద్రోబద్ధముగా అక్షరనీయతి పాటించకపోయి ఉండవచ్చు ఒకచో పండితులు ఎవరైనా గుర్తించి సరిదిద్ద పూనుకున్న సరిదిద్దవచ్చు అనే వినయపూర్వక అంజలిని ఈ కదార్థంలో భగవత కృష్ణదేశ్వరి ప్రభువులు చెప్తున్నారు తప్పు పట్టడానికి వీలు కానటువంటి పద్ధతిది చందం వెరుగక పద్యములెందుకు చేసి తివి అటు అంటే పూర్వంలో ఎవరైనా ఏదైనా కావ్యం కానీ పద్యం కానీ చెప్పాలి అంటే ఏ గురువుగారి దగ్గర ఏ విశ్వవిద్యాలయంలో అంటే ఆనాటి కాలంలో ఆరు విశ్వవిద్యాలయాలు భారతావనిలో ఉంది అఖండ భారతవనిలో ఆరు విశ్వవిద్యాలయాలు ఆనాటి కాలంలోనే ఉన్నాయి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆచార్యులు ఆయా విశ్వవిద్యాలయాలలో తీర్చిదిద్దినటువంటి మహనీయులను దేశాటన నిమిత్తమై మానవ లోక కళ్యాణ నిమిత్తమై మహర్షులుగా ఆశ్రమ పరంపరలుగా అనేక ఆశ్రమాలని అఖండ భారతాలంలో నెలకొల్పుకునేటటువంటి ఆర్యావర్తంలో అధికారం ఇచ్చి వారు ప్రతి కూడా వారి వారి పరంపరను ప్రవర రూపంలో చెప్పుకునేటటువంటి వారు వారే వేదశాఖకు చెందినవారు అట్టి వేదశాఖ ఏ గురు పరంపరలో ఏ రీతిగా నేర్చుకున్నారో ఆయా కులగోత్ర ప్రశంస ద్వారా తమని తాము తమ యొక్క విద్యా గరిమను తెలియజేసుకునేటటువంటి పద్ధతి ఈనాడు ప్రతివారు ఎట్లా అయితే తమ ఇంట్రస్ తమ యొక్క నామ రూప వృత్తి ప్రవృత్తి రీతులను వెల్లడి చేసుకుంటున్నారో ఆనాటి సంస్కృతిలో అలాంటి జీవన విధానంతో ఉండేది కాబట్టి ఏ పద్యం చెప్పాలన్నా ఛందస్సు వ్యాకరణము పాణిని వ్యాకరణం ఎరిగి ఉండటం అర్హతగా ఆనాటి కాలంలో భావించేవారు ఆ వ్యాకరణం ఏ గురువు దగ్గర చెప్పుకున్నారో చెప్పాలన్నమాట ఏ గురువు దగ్గర నేర్చుకుంటే ఆ పీఠ ఆ విశ్వవిద్యాలయ పారంపర్యం బెనారస్ విశ్వవి విశ్వవిద్యాలయం కక్షశిలా విశ్వవిశ్వవిద్యాలయం సర్వజ్ఞ పీఠం ఆదిశంకర్లు అధిరోహించినటువంటి సర్వజ్ఞ పీఠం కాశ్మీరంలో ఉన్న సర్వజ్ఞపీఠం ఇలాంటి అనేక విశ్వవిద్యాలయాలు ఆనాటి కాలంలో అంతకుముందు కాలంలో కూడా ఉంటాయి కాబట్టి ఈనాటిలాగా ఎక్కడ పడితే అక్కడ కేవలము కరికులం ఓరియెంటెడ్ అంటే పరిమితమైనటువంటి ఏమంటాం దాన్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ సిలబస్ ద్వారా మాత్రమే చదివేటటువంటి పద్ధతులు ఆనాటి కాలంలో సామాన్యులకు మాత్రమే ఉండేవి ఎవరైనా ధి కలిగిన వారందరూ తప్పక విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించి మానవ లోక కళ్యాణానికి విశేషమైనటువంటి కృషి చేసేవారు వారి వారి ఆశ్రమాలలో ఆయా ఆశ్రమాలన్నింటినీ ప్రయోగశాలలుగా గుర్తించేవారు అట్టి ప్రయోగములన్నీ కూడా మానవ లోక కళ్యాణానికి వినియోగించేటటువంటి వారు ఈనాటి విశ్వవిద్యాలయ పారంపర్యం కూడా అదే రీతిగానే సాగుతూ ఉన్నది అయితే కొద్దిగా భిన్నమైనటువంటి శైలిలో భౌతికమైనటువంటి ధర్మాలతో నీటి నవీన కాలపు విజ్ఞానపు యంత్రాంగం అంతా కూడా పదార్థ విజ్ఞాన పరిమితికి శక్తి పరిమితికి తలబు మానవలోక సౌఖ్యాన్ని కాంక్షించి సుఖమే ప్రధానంగా పరిశోధనలు సాగుతున్న కాలంలో కూడా ఈ విశ్వవిద్యాలయ పరంపర ఇలాగే ఉంది కాబట్టి ఈ ఇలా ఎందుకు చేశావని మీరు అడిగేటట్లయితే నేను సందేహింపక చేసి అంటే శమాధి చట్ట సంపత్తిలో శమము ధమము చికిక్ష ఉపరధి శ్రద్ధ సమాధానం సమాధానం అనేది చివరి సంపద అంటే విచారణాక్రమంలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు దహిస్తాయి అట్టి ప్రశ్నలను షడ్ ప్రమాణ సహితంగా సరి అయినటువంటి విధానంలో అధ్యయనం చేసినటువంటి వారికి ప్రశ్నలు ఉడిగిపోయినటువంటి లక్షణం ఏర్పడుతుంది అన్నారు అంటే భగవాన్ రమణులు ఏమన్నారంటే ప్రశ్నిస్తున్నవాడెవడో వాడిని తెలుసుకో అన్నారు వారన్నింటికి నేను అనుసంధానం చేయమంటారు ఏ ప్రాథమిక అహం ఏ ప్రథమ అహం నేననేటటువంటి స్ఫురణ సంకల్పం అక్కడి దాకా నీ విచారణాక్రమం సాగితేనే నేను యొక్క మూలాన్ని తెలిసి దాటగలిగేటటువంటి పరిస్థితి అక్కడ కాబట్టి అలా దాటిన వారికి సందేహం లేదు విశ్వజనని జిలీలమ్ముడి అమ్మగారు దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటుందన్న అంటే దేహాత్మభావం భావం వరకు సందేహములు తప్పవు దేహాత్మ అంతరాత్మ పరమాత్మ అని ఆత్మకుత్రయం ఈ పద్ధతిగా చెప్పిన విధానం కూడా విచారణా క్రమంలో ఒకటి ఉండదు ఎవరైతే ఈ క్రమంలో పరమాత్మ స్థితి వరకు వెళతారో వారికి సందేహములు ఉడిగిపోయినాయి ప్రశ్నలు ఉడిగిపోయినాయి భావములు ఉడిపోయినాయి అభావము ఉడిగిపోయింది మౌనం ఉడిగిపోయింది ఈ రీతిగా పెద్దల యొక్క నిర్ణయం ఉన్నది ఇట్టి నిర్ణయము అనుభవ రూపంగా అనుభవపూర్వకంగా పొందిన వారు ఎవరైతే వారు సందేహింపక చెప్తారు సందేహం లేని పద్ధతిగా చెప్పాలి ప్రశ్న లేని పద్ధతిగా చెప్తారు అండి అందుకని వాటికి సూచనలు అనిపే సూచ్యత ఇది సూత్ర సూత్రముల ద్వారా చెప్పబడినటువంటివి ఏవైనా కూడా ఈ రీతిగా సందేహం లేని పద్ధతిగా చెప్తారు అలాగే ఈ తందార్థాలను కూడా సందేహరహితంగా చెప్తున్నాము అనేటటువంటి ఆశీర్వేదనం చెప్తున్నాను ఇందుల తప్పుంటే ఉంటే మీరలివి దిద్దేరనుచు నే చదివితే వినుచు ఏ కావ్యమైనా చెప్పాలి అంటే పూర్వం ఒక సాంప్రదాయం ఉంటుంది అక్కడ ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నారు ఈనాటి కాలంలో చాలా సాంప్రదాయాలని మనం మరుగున అంటే అర్థం ఏమిటంటే ఏ అసలు ఇది కావ్యం కావ్య లక్షణాలు ఉన్నాయి లేదు గ్రంథము గ్రంథ లక్షణాలు ఉన్నాయి అని చెప్పబడాలి అంటే ఎవరు చెప్పినా కూడా పండిత పరిష్కారం చేయాలి అనేటటువంటిది ఆనాటి కాలంలో సంస్కృతిలో ఉండేది అంటే ఏ ప్రాంతంలో అయితే మహనీయులు మహానుభావులు అనేవాళ్ళు ఉన్నారు వారి వద్దకు వెళ్ళి అయ్యా నాకు స్ఫురణ కలిగింది ఈ అభావ స్థితి నుంచి నేను స్ఫూర్తి వలన అవబోధ రూపంలో పొందినటువంటి శృత్యానుసారం ఈ వ్యాఖ్యను చేశాను తమ ముందు నేను ఇది విన్నవించుకుంటున్నాను తమరు దయతో తమకున్నటువంటి మౌనాధికారంతో మౌనము స్వాధీనమైనటువంటి స్థితి ఎందు తమరు కొన్నవారు కాబట్టి తమ స్వస్థితి నెలకొన్నవారు కాబట్టి మూలము వారు కాబట్టి తమరు దయతో విని ఇందులోని తప్పులు దిద్దండి అని అభ్యర్థించాలట వ్రాసిన వారు వారేమో మౌనస్థితికి ఆవల ఉన్నవారు కాబట్టి వారికి దృష్టితో చదివి పుస్తకం చదివి నిదేటటువంటి స్థాళీపులాక న్యాయం అనేటటువంటి పద్ధతి చాలామంది ఈ మధ్య ముందు మాట రాసేటప్పుడు ఈ స్థాళీ పులాక న్యాయంగా నేను చూసి వ్రాసాను అంటూ ఉంటాను ఇది అర్థం ఏమిటంటే చెప్పినటువంటి సూత్రం అన్నమాట ఈ స్థాళీ పులాక న్యాయం పూర్వకాలంలో ఒప్పుకునేవారు కాదనమాట ఎంగిలి నైవేద్యానికి పనికిరాదు కాబట్టి వండేటప్పుడు మరి ఎట్లా తెలుస్తుందమ్మా అంటే మాతృమూర్తులందరూ కూడా ఆ వంట వండేటప్పుడు ఒక దర్భకర్ర పులాక అంటే దర్భ స్థాళి అంటే పాత ఒక దర్భకర్రని పక్కన ఉంచుకునేవారు దర్భకర్ర మన మీద పదార్థం అంటుకుందో అంత పదార్థాన్ని వండేటప్పుడు స్వీకరించి ఇది సవ్యంగా పక్వమైంది రుచి గురించి కాదు ఇది సవ్యంగా పక్వమైంది అని నిర్ణయించడానికి మాత్రమే ఉపయోగించేవారు दर्भकर्र मनमीदार्थमो अंत पदार्था स्वीक पक् निर्णया चपे पद्धति स्थाली लाख न्याय पेर अंत उत्तम निर्णय पद्धति पेदल चेवा ग्रंथा अब अक चूसी पूर्ति चलवकं अध्ययन चेयक కూడా వాచ్యార్థంగా మాత్రమే కూడా పరిశీలించకుండా కూడా చెప్పేటటువంటి నింద్యమైనటువంటి సూత్రంగా కూడా దీన్ని వాడుకున్నాము ఇలా సంస్కృతి భేదం చేత బుద్ధి విశేష బలం తగ్గిపోవడం చేత ఏ ఏ మహానుభావులు ఏ ఉత్తమమైనటువంటి సూత్రాలని ఉత్తమమైనటువంటి స్థితిని సూచనగా వాడారో అవి నింద్యములుగా మారిపోవడం భారతావనిలోనే మనం మన సంస్కృతి విశేషం లక్షల సంస్ సంవత్సరాల సంస్కృతిలో ఇలా చూస్తూ ఉన్నాం కానీ నిజానికి పెద్దల పద్ధతి ఏమిటంటే స్థాళీ కులాక పద్ధతి అంటే ఒక శత పద్యాలు ఒక వంద పద్యాలు కనుక ఎవరైనా చెప్తే అందులో ఏదైనా ఒక పద్యం చదివించినయన చదివి వినిపించినా అంటే ఆ ఒక పద్యం వింటే ఆ ఆ పద్యాలు ఏ సూత్రం మీద వ్రాయబడ్డాయో తెలుసుకోగలిగేటటువంటి ధీవిశేషం ప్రజ్ఞావిశేషం కలిగిన పెద్దలు చెప్పే పద్ధతిని స్థాళీపులాక న్యాయం అని అంటారు అలా కాకుండా సమగ్రంగా అధ్యయనం చేసి విచారణ చేపట్టి పీఠ పారంపర్యం ద్వారా ఇది బోధకు పనికొస్తుంది పారంపర్య బోధనా గ్రంథంగా దీనిని నిర్ణయించవచ్చు అని చెప్పే పద్ధతిగా సందేహములు తీర్చగలిగేటటువంటి శక్తి ఈ నిర్ణయక్రమంలో ఉంది అని చెప్పే పద్ధతిగా చెప్పబడుతున్నవి ఈ కదార్థము కాబట్టి అటువంటి వాంగ్మౌన మానసిక మౌన ఈశ్వరీయ మౌనములను స్థితులను తెలిసిన వారెవరైనా సరే ఆ మౌన స్థితిని దాటినటువంటి మహానుభావులు ఎవరైనా సరే వీటికి అంటున్నటువంటి తప్పులను సరిచేయ ప్రార్థిస్తున్నాను అనేటటువంటి వినయపూర్వక అంజలి కూడా ఇందులో అందుకని అందముగా చిత్తమందిట్లు తలపోసి కందార్థములను మీ ముందర పెట్టి ఇవిరనుచూ నే చదివితే చెవి యుగీవినుచూ మరి ఆ స్థితి ఎందుండి ఈ శబ్దాన్ని వారి స్థితికి సరిపోతుందా లేదా సూచన వాక్యములుగా సరిపోతాయా లేదా అనే నిర్ణయాన్ని తెలిసినటువంటి వారు వారు విని ఆ సత్యం సత్యం సత్యం పునస్సత్యం ప్రవక్ష్యామి సత్యం వదాచరేత్ సత్యం ఎరిగినటువంటి వారు నిర్ధారణగా చెబితే అవి ఏ కాలంకైనా పనికొస్తాయి ప్రామాణికతని ఈ పదార్థంలో నిరూపిస్తుంది పునరుక్తి కలిగి ఉండినా విని కోపము చేయబలదు వేడుకొనియదన్ వినువారు దూరపర్ధము కనవలే దగ్గర నటన్ కల్పించినాను తెలియక కాదీ గ్రంథములోను జననీ జనకులు తమ తనయులా పునరుక్తి వెనగోరుదురు తప్పనకా నీనది తెలిసి కల్పించి నాను తెలియక కాది గ్రంథములోను యాంజలి ఘటిస్తూ తప్పులు దిద్దమని పై కందార్ధనలో ప్రార్థించిన తరువాత కొనసాగింపుగా ఈ కందార్థాన్ని మరల చెప్తున్నారు సాధారణంగా వేదాంత శాస్త్రాలలో పునరుక్తి దోషం కాదు భగవాన్ రమణులు అంటారు అన్నమే తినుట పోయిన నిద్రే పోవుట లేదా ఆ జీవన పర్యంతము ఆ జీవన పర్యంతము తన ఆ జీవన పర్యంతము తన జీవనంలో తిన్న అన్నమే తినుట లేదా పోయిన నిద్రే పోవుట లేదా అనేటటువంటి పద్ధతిని పునరుక్తి అనేటటువంటి అంశంగా దోషంగా తీసుకోకూడదు దేని కారణం ఏమిటంటే పెద్దలు ఈ పునరుక్తి అనేటటువంటిది నిర్ణయంగా బోధాదృఢీకరణగా ఏర్పడటం కొరకు వాడినటువంటి పద్ధతి అంటే ఏమిటంటే మాతృమూర్తి పిల్లవాడికి త్వర పశ్యంతి మధ్యమ వైఖరి ద్వారా వికాసాన్ని కలిగించటం కొరకు వైఖరి వాక్కు వ్యక్తం అవడానికి ఆ పిల్లవాడి శబ్దజాలంలోకి దిగి వస్తుంది అంటే ఏకాక్షర పదాలను మొట్టమొదట ఆ ఉచ్చారణ శక్తిని ప్రేరేపించడానికి ఆ మేధోబలాన్ని వికసింపచేయడానికి పిల్లవాడి యొక్క శబ్దగ్రహణ శక్తిని పనిముట్టుగా వినియోగించి అం ఆ మీరెవరైనా విశ్వజనని యొక్క ఉపదేశాన్ని చూస్తే అక్షరములలో అతార అక్షరములలో అతారము అని భగవానుడు చెప్పాడు భగవద్గీత విశ్వజనని కూడా అమ్ ఆ రెండు అకారమనే అక్షరానికి అనుసంధానం చేసినటువంటి ఉపదేశాన్ని ఇచ్చారు ఇట్లా అమ్ ఆ అనేటటువంటివి పునరుక్తి కాదు ఎలా అంటే అమ్మ అనాలి అంటేనే ఈ రెండు అక్షరాల యొక్క సంయోజనం చేతనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి तपक जीवे अंदर मुख्यमुग बुद्धि विशेष धी विशेष कल मावल पुनवृत्ति प्रधान प्रज्ञा विशेषा पंदेट पद्धति मानव जीवन में मन चूंप श्रुत्युसारेपड़न वेद विद्य अंत ఈ పునరుక్తి ద్వారానే తరతరాలుగా అందించబడుతూ వచ్చింది లిప్యంతరీకరణ అంటే నిఘంటువులు ఘంటము ద్వారా తాటి ఆకుల మీద వ్రాసేటటువంటి కాలం వచ్చేట రావడానికి ముందు కూడా మహానుభావులైన వాళ్ళు చెబుతూ ఉంటే ధారణ చేసి పునరుక్తిగా చెప్పేటటువంటి పద్ధతిగా సాంప్రదాయక శాస్త్రములు ఉద్భవించాయి కాబట్టి అనేక శాస్త్రాలలో అనేకమైనటువంటి విద్యా విధానాలలో ఈ పునరుక్తి సాధనగా వాడబడింది కాబట్టి పునరు ఈ కందార్థములలో అనేక చోట్ల చెప్పినవే చెప్పినట్లుగా తోచుతూ ఉంటాయి కాబట్టి అవి పునరుక్తిగా వినపడినప్పటికీ విని కోపం చేయవలదు చెప్పిన చెప్తా అని అనుకోవాల్సిన అవసరం లేదు వేడుకొనియజన్ చూడండి మహనీయుడైనటువంటి భాగవత కృష్ణదేశిక ప్రభువులే వేడుకొనియజన్ అంటున్నారు ఈ వేడుకొనుట అనేది అత్యంత ముఖ్యమైనటువంటి సాధనోపాయం మానవుడు తన జీవితం మొత్తం మీద అహంప్రతిపాద్యమైనటువంటి అభిమానమునకు లొంగినప్పుడు అభిమానపూర్వకమైన జీవనము కలిగి ఉన్నప్పుడు ఐ డిమాండ్ అంటారు ఇంకా బలపడితే ఐ కమాండ్ అంటారు అటువంటి అహాన్ని నిరసించమని ఈ వేడు కొనడం ద్వారా సూచన చేస్తున్నారు ఇస్తావా లేదా చేస్తావా లేదా అనేటటువంటి పద్ధతిని नु चे पाल अनेट पद्धति रेडू निजा की मुक्ति की भिन्नमेंट अनेकत्व तो पूरे देहात्म भाव तो पूड़को अभिमानाबीदेश्वरण वेडकोवने भक्ति मार्गन द्वारा అహాన్ని నిరసించడానికి కావాల్సినటువంటి పరిణామాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేశారు ఆ పరిణామం ద్వారా తనలో ఉన్న అహాన్ని తానే తగ్గించుకోవడానికి ఈ డిమాండ్ కమాండ్ అనే వాళ్ళలో చిక్కుకోకుండా ఉండేటటువంటి పద్ధతికి మానవుడు ఎదగాలి అనే ధోరణిగా ఆ పరిణామాన్ని అందించారు నవ భక్తి మార్గాలు చిత్తశుద్ధిని అందించే క్రమంలో ఈ అభిమాన త్యాగం చేయడానికి ఉపయోగపడతాయి ఆ వేడుకోవడం అనే ప్రక్రియ ద్వారా మానవుడు విశ్వమంతా వ్యాపకమై జ్ఞానపూర్వకమైనటువంటి ఈశ్వరీయమైనటువంటి దివ్యత్వాన్ని తనయందు నింపుకునేటటువంటి సమర్థతను పొందుతున్నాడు ఈ వేడుకోవడం ద్వారా దివ్యత్వానుభవం కలిగినటువంటి వారు ఆ దివ్యాహాన్ని పోగొట్టుకోవడానికి కూడా నిజ గురువులైనటువంటి పరమ గురువులైనటువంటి పరమేశ్వర గురువులైనటువంటి వారిని వేడుకుంటున్నారు ఈ వేడుకోవడం గురుపుత్రులుగా ఎదగడానికి ఉపయోగపడేటటువంటి గొప్ప సాధన సాధన కాని సాధన కైంకర్య పద్ధతి వినువారు దూరపదార్థము కనబల్ దగ్గర నటంచు ఈ పదార్థాల్లో ఒక విశేషం ఉందట పూర్వం బోధించేటప్పుడు వైదికమైనటువంటి ధర్మంలో ఒక విశేషమైన పద్ధతి ఉందట వేమన కూడా ఈ వన్ని వాడారు ఏమిటంటే చిన్నపిల్లవాడు ఒక కొండ గురించి తెలుసుకోవాలనుకున్నాడు కొండ ఎంత ఉండే ఆకాశం అంత ఎత్తున్నట్టు కనపడింది మరి పిల్లవాడు ఎంత ఉన్నాడు అంటే భూమికి జానుడు ఉన్నాడు నేను కొండ గురించి తెలుసుకోవాలి నేను కొండ గురించి తెలుసుకోవాలి అనే ఉత్సాహాన్ని కలిగి ఉన్నాడు మరి ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని నువ్వేం తెలుసుకుంటావు అని నేర సమ్మాటలు చెప్పకుండా దూరముగా ఉన్న దానిని దగ్గరగా చూపిస్తే లక్షణ పద్ధతిగా నిర్ణయం పొంది స్వానుభవ నిర్ణయాన్ని పొందడానికి కావాల్సిన ఎదుగుదలని అందించేటటువంటి సూచన వాక్యాలను బోధించే అవకాశం గురికొస్తుంది చాలా గొప్ప విశేషమైనటువంటి లక్షణం ఈ వాక్యం దృగీక్ష సంప్రదాయానికి ప్రధాన సూత్రం కూడా ఇదే కొండ అద్దం అందు కొంచెమై కనబడదా అనే ఉపమానం అంటే ఒక అద్దం తీసుకొచ్చి పెద్దగా ఉన్న కొండని అద్దంలో చూపెట్టాడు ఇంతేనా కొండ అంటే అన్నాడు ఓ ఇంతేనా కొండ అంటే అయితే నేను ఎక్కుతానన్నట్ట పిల్లలు అదే యథార్థమైనటువంటి కొండ పర్వతం దగ్గర తీసుకెళ్లి పిల్లవాడిని నిలబెట్టి ఈ కొండను ఎక్కుతావా అని మొదట్లో నేను చెప్తే వాడిలో ధీరత్వం సన్నగిలిపో నీలో ధీశక్తి ధీరత్వం ధృతి అనేటటువంటి వాటిని మొట్టమొదట సింహహృద లక్షణం దాకా వచ్చేటట్లుగా పెంపొందించాలి నేను దీనిని అభిగమించగలను ఇది సాధ్యమే అనేటటువంటి స్థితిలో నేను నిలబెట్టేటటువంటిది గురుకృపలో మొట్టమొదటి అంశం ఇది అసాధ్యం నేను ఓడిపోతున్నాను నా వల్ల కావడం లేదు అనే శిష్యున్ని ఇది సాధ్యం నేనున్నాను నీ వెనక వెనుబలమిదిగో అంటాడు అలాంటి బలాన్ని ప్రజ్ఞ ద్వారా అందించి ధీరతను పెంపొందించి సాధించేటటువంటి పద్ధతిని దూరముగానున్న దానిని దగ్గరగా చూపించేటటువంటి మార్గం కందార్థం అనే సూచన చేస్తాం అంటే అర్థం ఏమిటంటే దృగీక్షా సాంప్రదాయంలో దర్పణ విధిగా దక్షిణ నేత్రంలో ఉన్న పుండరీకాక్ష సూచన ఉన్నది అంటే అక్షి విద్య ద్వారా కనును ఆధారం చేసుకుని పంచీకరణ సాంఖ్య విచారణను వరిముల్లు వంటి స్థానంలో ఉన్నటువంటి ఆపోజ్యోతి అయినటువంటి పరమాత్మను కళను గుర్తించేటటువంటి ప్రయత్నం ఈ అక్షయ విద్యా సంప్రదాయం ఈ సాంప్రదాయ బోధా పద్ధతిలో దర్పణాన్ని చూపెట్టి ఒక దీపాన్ని చూపెట్టి కంటిలో ఏర్పడినటువంటి సూక్ష్మమైన దీప ప్రతిబింబాన్ని ప్రాటక ధ్యాన పద్ధతిగా దృక్కును నిలబెట్టుకునేటటువంటి పద్ధతిగా దృశ్యము తొలగిపోయేటటువంటి పద్ధతిగా సాధన చేయబడ్డారు అలా చేగా చేగా చేయగా దర్పణం తీసేసినా కూడా ఆ ఆపోజ్యోతి యొక్క కేంద్రస్థానమైనటువంటి బిందువు నిలబడి ఉంటుంది అట్టి బిందువు లోపలనే సాంఖ్యతారక మాష్ట విధినంతా కూడా బిందువు యొక్క అంతర్గతంలో దర్శించేటటువంటి అక్షి విద్యా సాంప్రదాయం ఉన్నటువంటి భారతాల అనంత విశ్వము ఏర్పడుతున్న విధానము వ్యవహరిస్తున్న విధానము అంతర్హితమవుతున్నటువంటి విధానము తిరోధానమవుతున్నటువంటి విధానము అనుగ్రహం అవుతున్న విధానం అనేటువంటి పంచక్రియలు ఈ ఆపోజ్యోతి మధ్యములో చూచి ఇవి అన్నీ లేనివి అని నిరూపించేటటువంటి పద్ధతికి సంబంధించినటువంటిది అక్షి విద్యా పద్ధతి ఇలాంటి సాంప్రదాయ రీతిలో బోధించినటువంటి సూత్రము దూరముగా ఉన్న దానిని దగ్గరగా చూపించుట దీనిని ఆశ్రయించే నేడు టెలిస్కోప్ పెద్ద టెలిస్కోపుల ద్వారా అతి సూక్ష్మమైనటువంటి విశ్వాంతరాళాన్ని శోధించి ఛేదించేటటువంటి పద్ధతిని కూడా కృష్ణ బిలాలను కృష్ణ పద్ధతిగా తెలుసుకునే పద్ధతిగా విజ్ఞాన వికాసం కూడా జరుగుతూ వీటన్నిటికీ వెనక ఉన్నది ఒకే ఒక సూత్రం దూరముగా ఉన్నదాని దగ్గరగా చూపించుతా ఇది వేదం చేసినటువంటి పని నేను వేదాన్ని నమ్మను వేదం లేదు అనే వారందరూ పై మాటలు మాట్లాడేవారు వీరేంటే లోతుగా పరిశోధించినటువంటి వారు అంటే వాళ్ళందరూ ఆనాటి కాలంలో ఈ మార్మికమైనటువంటి సూత్ర పద్ధతిని ఆశ్రయించి चपे प्रयत्न चैवल द्रव्या केवल गुणा के के की कवल कर्म को केवलम भाव अभाव समवाय लक्षण प्रातिभा पद्धति मे निपण परम चेयकड़ा इवेटनावल अति गच्छति अने सहजमेंट नी ला प्रचोदना चेट सूचनल अथार्थ कलूक का अर्थमेटे महावाक्या उपनिषद अंतर्गत होना వాటిని అనుసరించి చెప్పే పద్ధతి ఆనాటి సంస్కృతిలో ఉంది వాటిని అనుసరించి తేట తెనుగులో కందార్థాలను సృజించాడు అయితే సూటిగా అవే వాటిని ఇక్కడ చెప్పకపోవడం వలన అవి వేరే ఇవి వేరే అనేటటువంటి భేదాభిప్రాయంతో చూడవద్దు వాటిని తెలిసి వాటి లక్ష్యార్థం ఎరిగి కల్పించాడు కందార్థాలను కల్పిస్తున్నాడు తెలియక కాది గ్రంథములో అంటే ఆ సూత్రముల యొక్క లక్ష్యార్థం తెలియకుండా చెప్తున్నారని మీరు అనుకోవద్దు ఆ లక్ష్యార్థం ఎరిగి కందార్థాలను కల్పిస్తున్నాను ఏ అంటే దూరముగా ఉన్న దానిని దగ్గరగా చూపించుట కొరకు కారణం ఏమిటంటే ఆత్మ లక్షణం చెప్పేటప్పుడే దానంత దూరం లేదు దానంత దగ్గర లేదు అంటుంది తద్రేది తద్ నైజతి దానంత పరిమితము లేదు దానంత వ్యాపకము లేదు ఇలా ఒకేసారి రెండు రెండు విలక్షణమైనటువంటి వాటిని ప్రతిపాదిస్తుంది ఒకదానికొకటి వైపరీత్యముగా ఒకటి మరొక దానిని నిరసించే పద్ధతిగా చెప్పబడినటువంటి నిరపేక్షా ఆశ్రయించింది వేదాంత चंदार्थम अला स्वीक अति दूर उ अति दगर अयत्न चुनाव का बट्टी कल वारती पद्धति रिटिग विरचिस्ती వినే నిల్వదు నేను ఓ ఇంకో చూడ తెలియక కాదీ గ్రంథములోనూ ఆ వార్తీక పద్ధతిలో ఒక పద్ధతి కనబడుతున్నటువంటి ఉపమానాన్ని స్వీకరించి ప్రత్యక్ష ఉపమానాన్ని స్వీకరించి పరోక్షమైనటువంటి నిర్ణయాన్ని సూచనగా అపరోక్ష జ్ఞానంగా అందించేటటువంటి పద్ధతి వేదాంత నిర్ణయ పద్ధతి ఇది ఉపనిషత్ ప్రతిపాద్యంగాను బ్రహ్మసూత్ర భాష్యంలోనూ ఉన్నటువంటి పద్ధతి దానినే అసలు సాంప్రదాయకులు కూడా స్వీకరించారు అయితే यह वारती पद्धति विशेष दीन दृढ़ीक अने दाने चक्कर इरी इहसमेला ने अने पद्धति वारतीक पद्धति अधिष्ठा अपवादेड अनेट पद्धति वारतीक पद्धति इकड़ो उपमानी पदार्थ स्वीक अंटे పునరుక్తి అనే దానిని స్వీకరించారు ఇక్కడ దానికి ఒక ఉపమానం ఏం చెప్పారంటే జననీ జనకులు తమ తనయుల పునరుక్తి అన్నారు అంటే ఏమిటయ్యా అంటే ఆత్మావైపుత్రమాసీ అంటుంది వేదం పుత్రుడు ఎవరయ్యా అంటే ఏ తండ్రి ఉన్నాడో ఆ తండ్రికి యథార్థ ప్రతిరూపం జననీ జనకుల యొక్క యథార్థ ప్రతిరూపం పుత్రుడు లేక పుత్రిక ఇక్కడ జెండర్ సమస్య లేదు లింగభేదం లేదు ఆత్మా వైపుత్ర నామాసి అనటంలో లక్షణం ఏమిటంటే జననీ జనకుల యొక్క అంతరాత్మ పుత్రుడు లేక పుత్రికగా ప్రత్యక్షంగా కళ్ళెదుర్కుండా ఉంది ఇది పునరుక్తే కదా అంటున్నాడు మరి గురు పారంపర్య విధిలో గురువుగారి పుత్రుడు శిష్యుడు అంటే గురువుగారి యొక్క చైతన్యం లేక గురువుగారి యొక్క ధీవిశేషం లేక గురువుగారి యొక్క అంతరాత్మ శిష్యుడు ఇది కూడా పునరుత్తే కదా అనే పోలిక వేశాడు ఇంకేం చెప్తున్నాడయ్యా అంటే ఎవరు చెప్పినా వేదవ్యాసం తర్వాత చెప్పిన వారందరూ కూడా వ్యాసోచ్చిష్టముగానే చెప్పారు కదా అన్నారు పెద్దలు కారణం ఏమిటంటే ఆ వ్యాస భగవాను యొక్క అంతరాత్మగా వ్యక్తమైనవే కదా అన్ని శాస్త్రములు మరి సుఖ మహర్షి చెప్పిన చెప్పినా కృష్ణ పరమాత్మ చెప్పిన సూర్యుడు చెప్పిన వృద్ధవుడు చెప్పినా యాజ్ఞావంతుడు చెప్పిన మహర్షి పారంపర్యంలో ఏ రీతిగా వారందరూ బోధించిన ఏ సాంప్రదాయ రీతులలో మూలపురుషులను స్వీకరించిన వారంతా ఈనాడు బోధిస్తున్నటువంటి వారందరి గురువులు కూడా వారి గురుపుత్రులైనటువంటి వీరు కూడా వారి యొక్క కదా కాబట్టి జీ జనకులు తమ తనయుల పునరుక్తి కాబట్టి పునరుక్తి దోషం కాదు వెనగోరుదురు తప్పనకా నేనది తెలిసి కల్పించినాను తెలియక కాదీ గ్రంథములోనూ కాబట్టి నిజగురు కరుణ పొందినటువంటి వారు పరమేష్ఠి గురువుని ప్రతిపాదిస్తూ బోధించినటువంటివన్నీ కూడా ఈ కందార్థములలో ఉన్నాయి కాబట్టి అటువంటి గురు పారంపర్యం యొక్క కృపా విశేషాన్ని పొందటానికి వార్తీక పద్ధతిగా చెప్పబడుతున్నటువంటి కందార్థాలని అందరూ అందుకోవడానికి సులభంగా ఉండేటట్లుగా కల్పించినాను తెలియజేస్తున్నాను ప్రకటిస్తున్నాను కాబట్టి మీరందరూ ఈ గణార్థముల ద్వారా ఈ జ్ఞానమును పొందవలసినదిగా సభావిజ్ఞాపన ద్వారా అర్థిస్తూ హరి ఓం శ్రీ గురుభ్యో నమోర్ణమ దం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష సహనాభవతు సహనౌనక్తు సహ వీర్యం కరవై తేజస్వి నవధీతమస్సు మా విద్షావై శాంతి శాంతి శాంతి హరిభ్య నమ रे oh. ओ